నేను వేదాంత విద్వాంసుని అంటాడు వేదాంత విద్వాంసుడు అనే పర్సనాలిటీ మిథ్యా అని వాడికి తెలిసి అంటున్నాడా తెలియకుండా అంటున్నాడా తెలిసి అంటే అలా ఎందుకు అంటాడు తెలియకుండా అంటున్నాడు అంటే వాడికి మిథ్య తెలియకపోతే వాడికి ఆత్మతత్వం ఏం తెలుస్తుంది కాబట్టి మిథ్య ఏది మిథ్యయో అది స్పష్టంగా మిథ్యా అని తెలుసుకోవాలి ఇప్పుడు ఉదాహరణ నేను ఒకటి చెప్తే చూడండి మీరు ఒక కళగా అన్నారు కలలో మీరు అనేక విషయాలని చూస్తారు చూసినప్పుడు ఇప్పుడు నేను ఇంకో మాట అంటాను కళలో అనేక విషయాలని చూసేది కూడా మీరు కాదు ఆ చూసేవాడు ఒకడు ఉన్నాడు కళలో ఆ వాడు కూడా మీరు కాదు ఇప్పుడు నేనున్నానండి నేనేమో కోటీశ్వరుణ్ణి సపోజ్ నాకు కళొచ్చింది కళలో నేను బిచ్చగాడిని నేను బిచ్చగాడిగా ఉండి ఆ ప్రపంచంలో అనేక విషయాలను చూస్తూ ఎవరి దగ్గర ముష్టి తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ కళలో ఆ ప్రపంచాన్ని చూస్తున్నది ఎవరు ఆ బిచ్చగాడు మిచ్చగాడు చూస్తున్నాడు ఆ ప్రపంచాన్ని కదా నేను ఆ బిచ్చగాన్ని అవుతానా అవను కాబట్టి కళలో అనేక విషయాలను చూస్తున్నది ఎవరో ఆ వ్యక్తి దట్ స్వప్న పురుష అంటారు ఆ స్వప్న పురుషుడు కూడా స్వప్నంలో వాడి చేత చూడబడ్డే విషయాలు ఎంత మిథ్యాయో వాడు కూడా మిథ్యా వాడు నువ్వు వాడు కూడా కాదు నువ్వు స్వప్న పురుషుడువి కూడా కాదు నువ్వు నువ్వు స్వప్న ప్రపంచానికి కాదు స్వప్న పురుషుడువి కూడా నువ్వు కాదు స్వప్న దేహము కూడా నీ దేహము కాదు అది సత్యం కాబట్టి నేను నిన్న రాత్రి కలగన్నాను అని మీరు అంటే అది కూడా తప్పే నిన్న కళ వచ్చింది ఆ కళలో నాకు నేను బిచ్చగాడిగా అనిపించాను అని మీరు అనాలి తప్ప నేను కలగన్నాను కళలో ఇది చేశాను అది చేశాను అంటే ఆ కర్త మీరు కూర్చుంటారు కాబట్టి ఆ కళలో వస్తువులను చూసేటువంటిది కూడా మీరు కాదు ఎందుకంటే ఆ కళలో ఆబ్జెక్టివ్ వరల్డ్ ఒకటి ఉంటుంది ఒక ప్రపంచం దృశ్య ప్రపంచం ఆ దృశ్య ప్రపంచానికి సరిపడ్డ ద్రష్ట ఉంటాడు దానికి దానికిది దానికి సరిపడుతుంది ఆత్మకి ఏం సంబంధం లేదు దానికి దానికి సరిపడుతుంది హీరో వెళ్ళని ఉంటారు అయితే హీరో హీరోయిన్ ఉంటారు ఆ హీరోకి ఆ హీరోయిన్కి సరిపడుతుంది అంతే దా ఇంకా ఇంకా మిగతా బాహ్య ప్రపంచంతో వాటిని అన్ని ఇష్ట రాకూడదు అక్కడ హీరోకి ఆవిడ హీరోయిన్ అక్కడ హీరోయిన్కి వాడు హీరో అంతే అక్కడితో ఆకరు సినిమా నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ హీరోలు హీరోయిన్లు అవేం వర్కౌట్ కావాలి ఒకవేళ వాళ్ళు పెళ్ళాయినా ఆ అది అది వేరే సంగతి అది వర్కౌట్ కావచ్చు కాకపోవచ్చు ఏదో ఈ సినిమాలో వాళ్ళు అక్కడికి అక్కడేదో పెళ్ళి ఆడుతూ ఉంటారు విడిపోతూ ఉంటారు ఏదో ఏడుస్తారు ఆ బాహ్య ప్రపంచం వేరు దానికి దానికి సంబంధం అయినది ఒకసారి ఒక పెద్ద హీరోకి ఆయన ఉన్నాడు అడిగారు మీరు ఫలానా ఆ హీరోయిన్ తోటి చాలా సినిమాలు నటించారు కదా మీరు ఆమెను వివాహం ఆడవాలనుకుంటున్నారా అని అడిగారు ఆయన ఇంకా బ్రహ్మచారి ఇంకా పెళ్లి కాదండి అంటే ఆయన చూడండి సినిమాకి జీవితానికి నేను కనెక్షన్ పెట్టదలుచుకోలేదు అని చెప్పారు బాగా బుద్ధిమంతుడు అతను అది వే అక్కడేవో డాన్స్లో వే చేస్తాం దానికి ఇంక సంబంధం లేదు అలాగే స్వప్న ఆ స్వప్న ఏదైతే మీరు దర్శించారో అది మిథ్యే ఆ దర్శించిన వాడు కూడా మిథ్యా అది మీరు కాదు ఆ మిథ్యని నేను ఎందుకు అనుకుంటాను ఆ స్వప్న ద్రష్ట కూడా మీరు కాదు స్వప్న దృశ్యాలు సృష్టించబడ్డాయి అలాగే స్వప్న సంబంధించిన ద్రష్ట కూడా సు సృష్టించబడ్డాడు కాబట్టి ఈ ఆ ద్రష్ట కూడా నువ్వు కాదు నీవు ఆ స్వప్న ఉండే దృశ్యములకు ద్రష్టకు అక్కడి దేశానికి అక్కడి కాలానికి అతీతమైన శుద్ధ సచ్య ఆత్మస్వరూపుడవు అంతే అయితే మరి ఆ ద్రష్టని ఆ దృశ్యాలని ఆ దేశాన్ని ఆ కాలాన్ని ఎవరు సృష్టించారు ఈ ఎవరనే ప్రశ్న వర్రీ డోంట్ వర్రీ అయితే ఈ ఎవరు అనే ప్రశ్న ఎందుకు వచ్చిందో తెలుసున్నాను అసలు నేను చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరు అనే ప్రశ్న ఎందుకు వచ్చిందంటే వీడు తనని తాను ఒక వ్యక్తిగా తీసుకుంటాడు అంచేతే దేవుడు ఇంకో వ్యక్తి అవుతాడు ఎక్కడైనా ఒక ఫినామినన్ ఉంటే ఆ ఫినామినన్ చేసిన ఒక వ్యక్తి ఉంటాడని వీడి భావన ఒక వ్యక్తి ఒకడు ఉండి అని వీడి భావన సూర్యుడు ఉదయించాడు అంటాడు సూర్యుడు ఉదయించాడు ఇట్స్ ఎ ఫినామినం ఆ ఫినామినం చేసి ఒక వ్యక్తి ఒకడు ఉన్నాడు అక్కడ మీరు చెప్పండి వీడు ఉన్నాడనే వీడు అంటాడు సూర్యుడు ఉదయించాడు అక్కడ వ్యక్తి ఏం లేడాయా బాబో ఇలా తిరిగేప్పుడు ఉదయంలాగా అనిపించింది అంతే అక్కడ వ్యక్తి ఒకడు ఉంది ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఏంటి వ్యక్తి ఏం అలాగే వీడి మనస్సులో ఉండే వాస దృష్టాంతం సరిపడిందండి మీరు ఏదో సూర్యదేవతని నేను ఏదో అన్నానని అనుకోకుండా దానికి దానికి సంబంధం లేదు సో అలాగే ఆ మనస్సులో వాసనలు ఉన్నాయి అవి దే స్టార్టెడ్ ప్లేయింగ్ ఓ సబ్జెక్ట్ వచ్చాడు ఓ అబ్జెక్ట్ వచ్చాడు ఒక డ్రీమ్ వరల్డ్ వచ్చింది అంతే అక్కడ దాన్ని కల్పించింది ఎవరు అనే ప్రశ్న ఎవరో అనవసరం కాదు ఎవరో మాకు సమాధానం చెప్పు ఆత్మే కల్పించుకుంది అయిపోయింది ఇంకేం చెప్తారు అంతకంట కాబట్టి చూడండి తర్వాత ఈ కళల గురించి నేను మీకు మనవ చేస్తాను ఎప్పుడైనా మీకు ఏదైనా కలొస్తే వై అనే ప్రశ్న అడగద్దు దయచేసి ఈ హేతుహేతుమ భావం మీ తెలివితేటలన్నీ దాని మీద ప్రదర్శించగలం ఏదో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే ఎలా ఎందుకైందని ఏదో విమర్శలు చేస్తాను ప్రతి ఈ కారణకార్యభావం అనేది మనస్సుకి పట్టేసి ఉంటుంది వీడికి అంచేతను ప్రతిదానికి వై అంటాడు ఇప్పుడు ఇప్పుడు ఎండ కాసుకుంటే మబ్బు ఎందుకు వచ్చింది మబ్బు అంటాడు ఏ ఎందుకు వచ్చిందని వై వీడికి సమాధానం కావాలి ఎందుకు మబ్బు వచ్చిందని సమాధానం కావాలి దానికి వాడు సమాధానం చెప్తాడు ఏమని చెప్తాడంటే బంగాళాఖాతం మీద ఒక వెదర్ సిస్టమ్ ఒకటి వచ్చింది ఆ వెదర్ సిస్టమ్ గాల్లో కొట్టుకొచ్చి ఇక్కడికి వచ్చింది అని చెప్తాడు మీకేం తెలిసింది యూ థింక్ యూ హవ్ నోన్ సంథింగ్ వాడు అనుకుంటాడు నేను గొప్ప సత్యాన్ని చెప్పాను వాడు అనుకుంటాడు అబ్బా ఎంత గొప్ప సత్యాన్ని తెలుసుకున్నానో వీడు అనుకుంటాడు ఏమిటది ఆ కారణకార్యభావం ఎలా ఉంది అది చిన్నపిల్లల గోటికాయలు అట్లాగా చాలా అసందర్భంగా లేదుది చిన్నపిల్లల భూవాలా అటు ఉంటుంది అలా లేదు అది ఏంటంటే మబ్బు ఎందుకు రావడం ఏమిటండి ఎందుకో సమ్ కైండ్ ఆఫ్ వెదర్ ఫినామినా వల్లే వస్తుంది వాడు అదే మాటలు వాడు ఏదో పరిభాషలు పెడితే అవేట కాబట్టి ఈ కారణకార్యభావం అనేది లేదు అసలు దానికి అలవాటు కాబట్టి కళ అనుకోండి ఈ కళ ఇది మిథ్య అని దానికో తెలియాలి కానీ ఆ కళ అలా ఎందుకు వచ్చింది అని ఆ వై అనే ప్రశ్నే వద్దు అసలు తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎక్కడొచ్చింది అనే ప్రశ్నలే వద్దు ఎందుకంటే ఎక్కడా అనేది దేశం ఉండాలి ఎందుకు అంటే కారణకార్యభావం ఉండాలి ఎప్పుడు అంటే టైం ఉండాలి తత్ వాస్తవం ఏమిటంటే స్పేస్ టైం అండ్ కాజేషన్ ఆల్ ది త్రీ ఆర్ మిథ్యా అంచేతనే నేను చెప్తున్నా మిథ్య మీరు తెలుసుకుంటే మీరు మౌనంలో ఉండిపోతారు మిథ్య యొక్క తత్వం తెలియని వాడే వై అని ప్రశ్నిస్తాడు ఏమండి అంతే కదండి ఇప్పుడు సినిమా చూసేవాళ్ళు సినిమాలో ఏదో అయింది వాడు వీడిని కొట్టాడు వాడు ఎందుకు కొట్టాడు రా అని అడిగాడు వీడు అడిగితే వాడు అలా అడిగాడు వాడు ఏమనాలి వాళ్ళు వాడిని ఊరుకున్నానాలా ఏమన్నా ఇంకా ఎందుకంటే అక్కడ ఎవ్వడు ఎవరిని కొట్టలేదు ఎందుకు కొట్టడే వీడు కలకా ఎవడు ఎవడు కొట్టలేదు అది కూడా రాడుతున్నాడు కదా అదే మరి అంటే అది మిథ్యని తెలియక ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తాడు మిథ్యని తెలియక ఇలాంటి ప్రశ్నలు వేస్తాయి అది మిథ్య అని తెలిస్తే మౌనంగా ఉండిపోతాడు ఆ మౌనమే సత్యం మౌనం అంటే అదే నువ్వు అదే సత్యం మీ ప్రశ్నల్లోనూ సమాధానాల్లోనూ సత్యం లేదు అదంతా కూడా మిథ్యా ప్రశ్నమిచ్చే సమాధానము మిథ్యా ఆ మౌనం ఉన్న చూసారా అదే సత్యం అంచేతనే మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం ఇవ్వ మౌనమే అవచన ఇవ అని ఉపనిషత్తులో ఉంది ఇది నేను ఎప్పటి నుంచో అంటున్నాను మాట ఏ ఉపనిషత్తులో తెలుసుకోవాలని అనుకుంటానో అది మర్చిపోతూ అవచనేనైవ ప్రోవాచ అనే ఉపనిషత్తులో ఉంది ఏ ఉపనిషత్తు నాకు గుర్తు లేదు ఆయన సమాధానం చెప్పారు వీడు అడిగాడు నేను చక్కగా చదివేశాను మీ దగ్గర ఉపదేశం చక్కగా పొందాను నాకు జ్ఞానం కలిగినట్టే అనిపిస్తోంది మీరేమంటారు అని అడిగాడు అడిగితే ఆయన నవ్వు నవ్వు కూర్చున్నారు ఆ నవ్వు చూడగానే వీడికి అర్థమైపోయింది మనకి జ్ఞానం కలగలేదు అవచనయన యొ ప్రోవాచ ఇంకో సంవత్సర కాలం ఉపదేశం ఇంకో సంవత్సర కాలం గురు శుశ్రూష చేస్తూ ఉపదేశం చేశాడు ఆ తర్వాత వచ్చి గురువుగారు నమస్కారం చేశారు ఏం ఆయన నవ్వి ఆయన నవ్వాడు ఆ నవ్వును బట్టి వీడికి అర్థమైపోయింది ఏమని మనం అడగాల్సింది లేదు వాళ్ళు చెప్పేది లేదు వాడు జ్ఞాని తెలిసిపోయింది ఆయనకు వాడు జ్ఞానం ఆయన ఆశీర్వచనం చేయడం అయిపోయినప్పటికీ అయినా నువ్వు కృతార్థన అయిపోయావరా ఇంకా నేను చెప్పాల్సిన ఏం లేదు అని చెప్పకనే ఆయన చెప్పేశారు ఆయన దండం పెట్టేశాను దండం పెట్టేసి వెళ్ళిపోయాడు అంటే ఇంకా అక్కడ ఉండడం అనవసరం ఎందుకంటే ఆయనకి చుట్టూ ఊరికే తిరుగుతూ ఉండడం ఇలా గుడి గుడు వాక్యం అంతే కనుక ఈ మిథ్యా తెలియని వాడే వై అని అడుగుతాడు కాబట్టి ఇక్కడ ఆ మిథ్యాతత్వాన్ని భా దగ్గర శ్లోకం దగ్గర చాలా సందర్భం అని నాకు అనిపించి చెప్పారు అసద్భిరేవై ఆత్మనా అద్వయేన కల్పితా అతల్పనాస్పదవాత్మన అద్వయ అవ్యభిచారా కల్పనావస్థాయా అద్వైత శివా శివా చూడండి ఈ దీంట్లో ఉండే సౌందర్యం ఏంటంటే మీరు ఎన్ని కల్పనలు చేశారో ఆ కల్పనలన్నిటిలో అధిష్టానంగా ఆత్మే ఉంటుంది వీడు అన్నాడు నేను సుఖంగా ఉన్నాను అన్నాడు అన్నప్పుడు వీడు సచ్చిదాత్మస్వరూపుడుగా ఉంది అన్నాడు అన్నమాట నా సుఖం పోయిందండి ఇప్పుడు దుఃఖంలో ఉన్నాను అన్నాడు ఇంకా సచ్చిదాత్మస్వరూపుడుగా ఉండే ఆ మాట వీడు ఎప్పుడూ సచ్చిదాత్మ స్వరూపుడుగానే ఉంటాడు ఆ ఆత్మ ఎంత మహిమాన్వితమో నేను సుఖిని అని వీడు కల్పించుకుంటే ఆశీర్వదిస్తుంది తప్ప అడ్డుపడదు నేను దుఃఖిని అని కల్పించుకుంటే ఆశీర్వదిస్తుంది తప్ప అడ్డుపడదు ఉపద్రష్టాను మంతాచ భర్త భోక్త అని జీవుడు గురించి ఆత్మతత్వాన్ని గురించి చెప్తే పదమూడు అధ్యాయంలో వస్తున్నాయి ఇప్పుడు సూర్యోదయం అయింది నేను అర్థప్రదానమిస్తాను అంటే సూర్యుడు ఏం కాదంటాడా కానీ ఇవ్వమంటాడు కానీ ఇవ్వమంటాడంటే అలా చూస్తూ ఉంటాడు మీరు అర్ఘ్యప్రదానం ఇస్తారు నేను ఇంకా అర్ఘ్యప్రదానం లేదు ఏం లేదు ఇప్పుడు నేను కాఫీ తాగుతాను అంటే సరే కానీ ఆయన అడ్డుపడ్డా నువ్వు కాఫీ తాగొద్దండవు నేను రెండు చేస్తాను సరే కానీ ముందు కాఫీ తర్వాత అర్ఘ్యం కానీ ముందు తర్వాత కాఫీ కానీ వాటెవర్ వే ఏం కాదు కానీ మీరు కాఫీ తాగాలన్నా అర్థం చేయాలన్నా మీకు ఆ శక్తి సూర్యుడే ఇస్తారు ఆఖరికి సూర్యుడిని తిట్టాలన్నా కూడా సూర్యుడే శక్తి నిజంగా మీరు ప్రభుత్వాన్ని విమర్శించాలంటే కూడా ఆ స్వాతంత్ర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వం నుంచే వచ్చింది అక్కడ ఒక డెమోక్రాటిక్ ప్రభుత్వం ఉండబట్టే దాన్ని విమర్శించే స్వాతంత్ర్యం మీకు వచ్చింది సపోజ్ ఆటోక్రాటిక్ ప్రభుత్వం ఉంటే మీరు విమర్శించగలుగుతారా విమర్శించలేరు కాబట్టి ఆత్మ సర్వ వికల్పములకు ఆస్పదంగా అలాగే ఉంటుంది అవ్యభిచార నేను సుఖిని ఆ ఎరుక సచ్చిదాత్మ నేను దుఃఖిని అది ఎరుకే నేను దుఃఖిని అన్నది ఎరుకే నిజానికి మీరు కనుక సంకల్ప సైలెంట్గా అయిపోయారు అనుకోండి లోప బయట నుంచి లోపల నుంచి సైలెన్స్ అయిపోయారు అనుకోండి దుఃఖమే ఉండదు మీకు దుఃఖం ఎందుకుంటుంది ఉండదు ఆ సైలెన్స్ని బ్రేక్ చేసుకుని మనస్సులో సంకల్పం వస్తుంది ఆ సంకల్పం వచ్చినప్పుడు ఆ సంకల్పాన్ని సాక్షిగా దర్శించి దాన్ని త్యాగం చేసేసి సంకల్ప త్యాగం చేయాలి సంకల్పాన్ని త్యాగం చేయాలి ఇంకా మీరు ఏది త్యాగం చేయక్కర్లా విహాయ కామాన్య సర్వాన్ కామానంటే సర్వ సంకల్పాలు సర్వసంకల్ప సన్యాసి అని వచ్చింది గీతలో సత్గీత్య విధీయత సంకల్పాన్ని త్యాగం చేయాలి ఆ సంకల్పాన్ని చా వాడెవరో గుర్తుకొచ్చాడు వాడేమో అపకారం చేసేయడని గుర్తొచ్చింది అసలు వెంటనే ఆ సంకల్పాన్ని ఛాలెంజ్ చేసేయడం ఛాలెంజ్ చేసేసి మళ్ళీ లోపల సైలెన్స్ అయిపోవటం బయట సైలెన్స్ లోపల సైలెన్స్ అయిపోవటం మీకు దుఃఖం ఉంటుందండి ఉండదు ఏ మీరేం చేస్తారు మీరంటే మానవుడు అలా ఉంటాడు మనం ఏం చేస్తాం సో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తాం దాంతో ఐడెంటిఫై అవుతాం ముందు ఫస్ట్ థింగ్ ఐడెంటిఫై అవుతాం ఐడెంటిఫై కాగానే దాంతో దానికి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అది బిల్డప్ ప్రారంభిస్తుంది సో యూ గో ఎలాంగ్ విత్ ఇట్ సో నవ్ మైండ్ హ్యాస్ క్రియేటెడ్ ఎన్ అన్హ్యాపీనెస్ ఫర్ యూ మైండ్ క్రియేట్ చేసి పెట్టింది థాట్ క్రియేట్స్ అన్హ్యాపీనెస్ ఇప్పుడు ఐఆమ్ అన్హ్యాపీ అని ఆ అన్హ్యాపీనెస్ తోటి పాదాత్మ్యాన్ని చెంది ఐ ఆమ్ అన్హ్యాపీ అని వీడు అప్పుడు కూడా ఆత్మ అవ్యభిచారంగా మార్పు లేకుండా సచ్చిద సచ్యూపంగానే ఉంటుంది కల్పనా అవస్థ కూడా సచ్య ఉంటుంది అదండి శివము అంటే మీకు కల్పితమైనప్పుడు ఆత్మసచ్చితే కల్పన లేనప్పుడు ఆత్మసచ్చితే అది శివము అంటే ఓసారి ఓ రకంగానో ఇంకోసారి ఇంకో రకంగానూ ఉంటే దాన్ని శివము అంటారు అది మారిపోయేది అదే అమంగళము అదే మిథ్య కల్పితము కాబట్టి అటువంటి అద్వయ ఆత్మ కలదో సైవ శివ అది ఏ శివ కల్పన ఏవతూ అశివా ఈ కల్పనలు మటుకు ఇవి అమంగళములు అశివములు కాబట్టి కల్పనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు ఎందుకంటే చూడండి యౌవనము నేను మంచి బలంగా ఉన్నాను నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను మంచి శక్తి ఉన్నది కల్పనలు ఇవన్నీ కూడా ఆత్మస్వరూపంలో ఇవే ఉండవు నా దగ్గర చాలా ధనము గలదు నాకు లోకంలో పేరు ప్రఖ్యాతులు గలవు అని ఇటువంటి కల్పనలు ఉన్నాయే ఇవన్నీ అమంగళములే ఎందుకంటే అవి మనం అనుకున్న దానికంట శీఘ్రంగా పోతాయి నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుంటూ ఉండగానే రోగిస్టుబడి నేను బాగా ధనం గలవాణ్ణి అని అనుకుంటుండగానే చాలామంది నిర్ధనులు అయిపోయారు ఈ మధ్యకాలంలో అలా అయిపోతూ ఉంటారు తర్వాత నాకు నేను ఇప్పుడే రిటైర్ అయ్యాను ఇంకా లాంగ్ లైఫ్ ఉంది అనుకుంటుండగానే అలా ఏళ్ళు వెళ్ళిపోతాయి మనిషి ప్రాణం పోతుంది కాబట్టి ఇటువంటి ఆత్మస్వరూపం మీద ఇటువంటి కల్పన ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే ఆ రకమైన కల్పన చేయడం ద్వారా మనం దుఃఖాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము నేను ధనవంతుడను అనే అహంకారం పెట్టుకోగానే ఆ అహంకారము వీడిని చాలా దుఃఖానికి గురి చేస్తుంది ఎందుకంటే ఆ కల్పన అది పోతుందంటే సో కాబట్టి అసలు ఇటువంటి కల్పనలని వేటిని కూడా మనం దగ్గరికి రాకూడదు తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది మీరు ఆలోచించండి కలెక్టివ్ మైండ్ ప్యాటర్న్స్ అని అంటే ఆ మెంటల్ ప్యాటర్న్ ఒక ఆలోచన ఒక సంకల్పం చేసే పద్ధతి ఒకటి ఉంటుంది అది కలెక్టివ్గా ఉంటుంది అది ఎలాగంటే మనమందరము హిందువులము ఇట్స్ ఎ కలెక్టివ్ మైండ్ ప్యాటర్న్ మనందరము బ్రాహ్మణులము ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది మనందరము ఫలానా వారి శిష్యులము ఇట్స్ ఎ కలెక్టివ్ మైండ్ ప్యాటర్న్ అలాంటి మైండ్ ప్యాటర్న్లో పెట్టుకుంటారు ఈ మహాత్ములు ఏం చేస్తారంటే వాళ్ళకి బోధించేది ఓ పిసర్ ఉంటుంది ఈ కలెక్టివ్ మైండ్ ప్యాటర్న్ ఒకటి ఫిక్స్ చేసి పంపిస్తారు ఓ మూసలో పెట్టి పంపిస్తారు ఓ స్టాంప్ వేసి పంపిస్తారు అది చాలా దురదృష్టం అలాంటివి చేయకూడదు ఎందుకంటే మనం సర్వీస్ చేయాలి తప్ప వాళ్ళకి డిస్సర్వీస్ చేయకూడదు ఒక కలెక్టివ్ మైండ్ ప్యాటర్న్లోకి వాళ్ళని పుష్ చేయకూడదు అది చాలా చాలా పొరపాటు అలా చేయకూడదు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేయాలి యు ఆర్ ఫ్రీ దిస్ ఈజ్ యువర్ స్వరూపట్ అంతేగాని మీరు వేద ఆత్మ సచ్చిదానంద ఆత్మ అని మీరు తెలుసుకుంటూ ఉండేటువంటి ఫలానా మహాత్ముని యొక్క శిష్యులు మీరు ఇంకా సత్యదానంద ఆత్మే మిగిలిందండి అది ఎప్పుడో గాలిగిపోయింది ఆ స్టాంప్ ఎప్పుడైతే వేశారో మీరు ఆత్మతత్వాన్ని అక్కడికక్కడే మీరు దాన్ని పరిచ్ఛన్నం చేసే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే పాఠం చెప్పిదేమో ఆత్మబోధాన్ని తత్వబోధ పాఠం చెప్తారు పాఠ ఆత్మబోధం ఆత్మబోధ అంటే అత్యద్భుతమైనటువంటి ప్రకరణ గ్రంథం అంత గొప్పది ఇంకొకటి లేదు అది పాఠం చెప్తారు అది పాఠం చెప్పి ఆ పాఠం పూర్తయ్యేపప్పటికీ హీ క్రియేట్స్ ఏ కలెక్టివ్ మైండ్ ప్యాటార్ మీరందరూ కూడా నా శిష్యులు అలా ఓపెన్గా చెప్పరు మీరందరూ నా శిష్యులు అలా ఓపెన్గా చెప్పరు లేకపోతే మెంబర్షిప్ ఫార్మ్స్ తీసుకోరు బట్ దే క్రియేట్ ఎ సిస్టమ్ లైక్ దాట్ ఆ సిస్టమ్ను క్రియేట్ చేస్తారు అలా సటిల్గా చేసుకుంటూ కాబట్టి ఆత్మబోధ అయిన తర్వాత వివేక చూడమని చదవాలంటే మళ్ళీ ఆయన దగ్గరే చదవాలి ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు ఇంకొకరి దగ్గరికి వెళ్తే అదిగో ఆయన దగ్గరికి వెళ్ళాం కోపం పాపం అది పైకి చెప్పడం ఎందుకంటే పైకి చెప్పడానికి అదో భేషజెమ్మల్ ఆ పైకి చెప్పకూడదు ఇట్ ఈస్ నా వీఆర్ నాట్ సపోజ్ టు సే దెల్ ఐ షుడ్ నాట్ సే అవుట్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ కీప్ ఇట్ ఇన్ మై మైండ్ లైక్ ఎ ఫెస్ట్రింగ్ ఊండ్ కింద అలా పెట్టుకోవడం ఇదంతా కూడా చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవస్థితి కాబట్టి మనము ఈ కలెక్టివ్ మైండ్ ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి వాటిని కూడా ఎప్పుడూ అలాగే వాటిని పోషించకూడదు కొన్ని హార్మ్లెస్గా ఉంటాయి కొన్ని మనిషిని తప్పుదారి కూడా ఉంటాయి అసలు తప్పుదారి ఉన్నటువంటి కలెక్టివ్ మైండ్ ప్యాటర్న్స్ని వెంటనే వీదిలిపెట్టేయాలి అసలు వాటి దరిదాపులకు వెళ్ళకూడదు ఈ హార్మ్లెస్ కొన్ని ఉంటాయి వాటిని కూడా అలా పట్టుకు వెళ్ళాడకూడదు ఇవి హామ్లెస్ కొన్ని ఉంటాయి హామ్లెస్ అని ఊరికే మాటవరసగా అన్నాను అవి కూడా మనల్ని పరిచ్ఛిన్నం చేసిన మేరకు అవి హార్న్ చేస్తూనే ఉంటాయి ఇప్పుడు ఎవో ఏవేవో ప్యాటర్న్స్ ఉంటాయి ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ సిల్లీ నేను చెప్తే బాగుండదని నేను హెజిటేట్ చేస్తూ ఉంటాను అలాగని చెప్తూనే ఉంటాను కూడా ఇటు ఉంటుంది అటు ఉంటుంది కొంచెం జాద్రస్థానం కొంత మళ్ళీ కొంత సెన్సిటివ్గా ఫీల్ అవుతాను ఈ కల మనం ఏం చేయాల్సిందంటే ఏవో పిచ్చి పిచ్చి ప్యాటర్న్స్ని పెట్టుకోవడం కాదు చేయాల్సిందే మనం ఏం చేయాలంటే ఏది అసత్యమో అసత్యాన్ని అసత్యంగా గుర్తించటం అభ్యాసం చేయాలి ఇదే అసత్యము గోవ అంతే పిల్లొచ్చింది ఈ పిల్లి అశుభము ఎందుకు అశుభము నాకు అశుభము నేనెవరు నేనెవరు ఎంత తప్పండి ఆ అహంకారానికి అశుభమా ఆత్మకు అశుభమా అహంకారానికి అశుభం అసలు అహంకారంగా తనని తాను స్వీకరించడమే అమంగళం పిల్లి అమంగళం కాదు ఇది అమంగళం తనను తాను ఒక పరిచ్ఛిన్నమైన అహంకారంగా స్వీకరించడం అమంగళం ఇందాక మీకు మనో ఆ స్వప్న ప్రపంచాన్ని దర్శించిన ద్రష్ట ఒకడు ఉన్నాడు ఆ ద్రష్ట మీరు కాదు ఆ ద్రష్ట మీరు ఆ మొన్న పొద్దున నిద్రలు లేచిన తర్వాత ఆ స్వప్న ప్రపంచ మీరు అవుతారా మీరు ఎన్నడూ కాదు అదే విధంగా జాగ్రత్త ద్రష్ట కూడా మీరు కాదు ఎలా అయితే స్వప్న ద్రష్ట మీరు కాదు జాగ్రత్త ద్రష్ట కూడా మీరు కాదు అంటే ఆ జాగ్రద్ వ్యక్తి ఆ జాగ్రత్త అవస్థలో ముందుకొచ్చినటువంటి ఆ పరిచ్ఛిన్న ఏదైతే కాదు అది కూడా మీరు కాదు ఆ అహంకారమే మీరు కానప్పుడు ఆ పెర్సనే మీరు కానప్పుడు ఎవరికి సుఖం ఎవరికి దుఃఖం ఎవరికి మంగళం ఎవరికి అమంగళం ఇవన్నీ కూడా కలెక్టివ్ మైండ్ ప్యాటర్న్స్ అవి చిన్న వయసులో చిన్న పిల్లలకు ఉపయోగపడతాయి ఇంటర్మీడియట్ పరీక్ష రాసి వాడికి ఉపయోగపడతాయి వాడికి కొంత కాన్ఫిడెన్స్ కోసమని శకునం వస్తారు ఈ పిల్లి వాడు కంగారు ఆ పిల్లి రాకముందు ఈ అమ్మగారు వస్తారు సో దట్ హీ ఫీల్స్ కాన్ఫిడెంట్ ఆ తర్వాత ఇంక పిల్ల వాడు డిస్టర్బ్ కాడు మా అమ్మగారు నాకు శకునం వచ్చారు అని ఒక కాన్ఫిడెన్స్తో పోతాడు అందుకోసం ఇనీషియల్ లెవెల్స్లో అవసరం ఉంటాయి కానీ అదే జీవితాంతం అదే పెట్టి కూర్చోమని కాదు కాబట్టి అలాగంటే హార్న్లస్ అనిపించింది కూడా అసత్యాన్ని అసత్యంగా గుర్తించటము చాలా అవసరం లేకపోతే ఏమవుతుందో తెలిసిన మనం ఏం చేస్తామంటే ఓవైపు వేదాంత పాఠం వింటూ ఉంటాము ఆత్మసచ్చిదానందము శుద్ధము నిర్గుణము నిరాకారము నిష్క్రియము నిరంజనము నిష్కలము అని ఎన్ని నెగేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా వీడు కంఠస్థం పెట్టేస్తాడు డిక్షనరీలో ఉన్నవన్నీ వీడుకోవచ్చు కానీ వీడు ఏం చేస్తాడంటే కాంట్రడిక్షన్స్ తోటి జీవిస్తూ ఉంటాడు ఆ కలెక్టివ్ మైండ్ ప్యాటర్న్స్ని విధులు పెట్టకుండా పట్టుకుని వేలాడుతూ ఉంటాడు ఎప్పుడైతే అలాగా ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు మిథ్యారూపమైన ప్రపంచమునందు ఆ భావజాలమునందు ఇంకోకాలు సచిదాత్మ అంటూ ఉండటము దట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ పరిణామము రాదు ఆ మార్పు రాదు ఆ రియలైజేషన్ ఆ సాక్షాత్కారము దూరంగా ఉండిపోతుంది కాబట్టి మనము ఒక అసత్యాన్ని ఒక వ్యక్తిగత సమస్యగా తీర్చిదిద్దుకోకూడదు ఇప్పుడు పిల్లి వచ్చిందనుకోండి ఎదురుగాను ఈ పిల్లి రావడము దాని కారణంగా ఆ ఇదంతా కూడా ఫాల్స్ అదొక సూపర్ స్టిషన్ ఆ సూపర్ స్టేషన్ అని సూపర్ స్టేషన్ అని గుర్తించేసి యూ బికమ్ ఫ్రీ ఆఫ్ ఇట్ అది ఇంకా ఈ తర్వాత పిల్లు కనబడ్డా ఇంక మీరు అదిగో పిల్లు ఇది సూపర్ మీరు మీకు గుర్తు చేసుకోవాల్సిన అవసరమే ఉండదు అసలు యూ విల్ నాకు ఇందులో నోటీస్ ది క్యాట్ ఆ సూపర్ రిజెక్ట్ చేసి పారేస్తే ఇంకా క్యాట్ని మీరు గుర్తి అసలు ఎవడొస్తున్నాడు ఏం వెళ్తున్నాడు ఇదేం గుర్తున్నదో కాబట్టి అలాగంటే ఆ ఫ్రీ అయిపోవాలి కానీ ఒక బిలీఫ్ని ఒక మీనింగ్లెస్ ఫాల్స్ ప్యా థింకింగ్ ప్యాటర్న్ ఒకటి పట్టుకుని దాన్ని ఒక పెర్సనల్ ప్రాబ్లం కింద కన్వర్ట్ చేసుకుని దాంతో సతమతం అవుతో దానికి సొల్యూషన్స్ వెతుకుతో ఇక ఆత్మ సచ్చిదానంద ఆత్మ మాట అది ఏం మాటది యూ హ్ ఆల్రెడీ కన్వర్టెడ్ డెడ్ లెటర్ అలా చేయకూడదు కాబట్టి ఈ పర్సనల్ ప్రాబ్లమ్ కింద ఫాల్స్ హుడ్ని కన్వర్ట్ చేయకూడదు అంటే ఇప్పుడు నన్ను ఎవరో పాఠం చెప్తున్నా ఏదో ఉపదేశ స్థానం ఏదో పాఠం చెప్తున్నా సత్సంగం ఉంటుంది ఆ సత్సంగంలో ఎవరు అడిగారంటే ఇప్పుడు ఎకానమీ డౌన్లో ఉంది కదా ఈ సందర్భంలో వేదాంతం తరఫున నుంచి మీరు ఇచ్చే మెసేజ్ ఏమిటని అడిగారు అంటే నేను చెప్పాను ఎకా నువ్వు ఇవాళ రాత్రి డిన్నర్ తిన్నావా అని అడిగాను అంటే తిన్నాను అన్నాడు రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నీకు దొరుకుతుందా లేదా అంటే మరి వాట్ ఈస్ ది ఎకానమీ డౌన్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఎంతకాలం ఇంకో మాట అడిగా ఎంతకాలం నుంచి ఎకానమీ డౌన్లో ఉంది వన్ మంత్ నుంచి ఈ వన్ మంత్లో నువ్వు ఎప్పుడైనా ఎకానమీ డౌన్ అయిన కారణంగా భోజనం మిస్ అయ్యావా లేదు మరి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం వాట్ ఈజ్ ఈ ప్రాబ్లం కాబట్టి వాళ్ళు ఈ కంప్యూటర్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బొబుల్ ఒకటి క్రియేట్ చేస్తారు హైప్ ఒకటి క్రియేట్ చేస్తారు ఒక్కొక్క నెలకేమో లక్ష రూపాయలు జీతం గుచ్చుకుంటాడు అదంతా ఖర్చు పెడుతూ ఉంటాడు అన్ని ప్రైసెస్ పెంచేస్తాడు 4 లక్షలకు దొరికే ఫ్లాట్ నలభై లక్షలకు అమ్ముతుంది అదే ఫ్లాట్ అదే ఫ్లాటు అంతకంటే కొత్తది ఏం లేదు ఈ రకంగా ఏదో హైప్ చేస్తారు ఈ హైప్ బబుల్ బర్స్ట్ అవడం దాని లక్షణం ఈ హైప్ కింద పడుతుంది కింద పడితే గగ్గోలు పెడతాయి అది వాళ్ళకి అది చెల్లుబాటు అయింది అది ఆ పెంచటము ఆ గగ్గోలు అది వాళ్ళకి చెల్లుబాటు అయింది మనం ఎందుకు అలా చేయాలి వీ షుడ్ నాట్ కన్వర్ట్ ఉంటే పర్సనల్ ప్రాబ్లమ్ ఎకానమీ డౌన్ ఏమిటి ఎకానమీ డౌన్ అనే మాట లేకొస్తున్నాం అంటే నన్ను అడిగారు మరి ఆశ్రమానికి కలెక్షన్స్ తగ్గాయలే తగ్గాయి ఆశ్రమాని కలెక్షన్స్ తగ్గాయి అసలు ఆ కలక్షన్సే అధికమని నేను అనుకుంటున్నాను తగ్గిన కలెక్షన్సే అధికమని నేను అనుకుంటున్నాను నీకు ఏమన్నా కావాలంటే ఆ కలెక్షన్స్లో నా వాటా ఏదైనా ఉంటే నువ్వు పట్టుకెళ్ళి తీసుకెళ్ళి డోంట్ కన్వర్త్ సంథింగ్ ఇంటూ యువర్ పర్సనల్ ప్రాబ్లం రేపు ఏదో పార్టీ నెగ్గుతుంది సమ్ అన్ని పార్టీలు ఒకే రకంగా ఉన్నాయి ఏదో పార్టీ నెగ్గుతుంది ఏదో అవుతూ డోంట్ కన్వర్త్ దట్ ఇంటూ సమ్ పర్సనల్ ప్రాబ్లం ఇట్ ఈస్ ఫాల్స్ idhi va michcha jagat is michcha nom michcha is michcha no and we said and no the truth anthe gaani vit anni tni personal problems kinda karanavattu chustu undatam dokkabattu undatam kodukuntadu vaadiki pellu kaaledu pellu kadakapothe is it a problem it is not a problem to him even why should it become a problem to me vaadiki pellu ayindi is it a problem For him, he is okay with his wife. Why should it become a problem to me? What is diverse sign? What is his problem? Even if it is not a problem for him also. But is it not? A, is it my personal problem? Asal pitā puktur sammandhane kalla Inki amati watu personal problem you are talking about. So ee you vithanga know, Pellayindhani, Pellikaledhani, Ayana Pellichedindhani ఈ తలుపులు వేస్తున్నా వేసినప్పుడు తలుపులు పూర్వం రెండు తలుపులు ఉండేవి ఇప్పుడు అన్నీ సింగిల్ డోర్లు అయి కూర్చున్నాయి రెండు తలుపులు ఇలా వేసినప్పుడు దగ్గరకు వస్తాయి తీసినప్పుడు విడిపోతాయి అంతే మనుషులు అలా కలుస్తూ ఉంటారు ఇలా అంతే కలవడానికి ఏదో కారణము విడిపోవడానికి ఇంకో కారణము ఈ కారణము మిథ్యా కార్యము మిథ్యా డోంట్ కన్వర్త్ ఎనీథింగ్ ఇన్ యువర్ పర్సనల్ ప్రాబ్లం నిజానికి యూఆర్ నాట్ యూ డు నాట్ ఎనీ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ ఏ పర్సన్ యు ఆర్ సీద్ ఆత్మా మరి ఆ లెవెల్ దాకా తెలుసుకోవాలి ఆ శ్లోకం అలాంటిది కల్పన ఏ వద్వ శివా కల్పన మాత్రమే అమంగళము రజ్జు సర్పాధివత్ త్రాసాదికారిణ్యోహితా ఏమన్నా ఏమిటి అమంగళం ఏమిటండి ఏమిట కల్పన ఇప్పుడు పుత్రుడు ఇది కల్పన అన్నారు ఏమిట మంగళము బృహద రంగంలో ఉంది ఈ ప్రసంగం పుత్ర ఉంది కదా పుత్రుడనే అది కల్పన పుత్రుడని వీడు ఆనందిస్తుంటే ఆ ఆనందాన్ని చెడగొట్టడానికి నువ్వు పూనుకున్నావా ఏమి అది కల్పన ఒక పూర్వపక్షం దాని మీద సిద్ధాంతం ఏమిటంటే చూడు రోత్స్యతి అని ఉంది రోత్స్యతి ఈ రోత్స్యతి అనేది రెండు ఇది రుధ అంటే అడ్డుకుంటుంది నువ్వేదో వాడు పుత్రుడని నువ్వు సంతోషిస్తున్నావు అది నీ యొక్క ఆత్మసాక్షాత్కారానికి ఆటంకం అవుతుంది అని ఒక అర్థం రుధ అనే ధాతువు నుంచి కూడా రోత్స్యతేనే వస్తుంది అది దాయినా తాయే అవుతుంది దాయినా తాయే అవుతుంది ఆ చర్త్వం రెండింటికి సమానమే కాబట్టి అది నిన్ను ఏడిపిస్తుంది అని రెండో అర్థం అది రులాయగా అంటే నిన్ను ఏడిపిస్తుంది ఇప్పుడు చెప్పండి పుత్రుడు పుత్రికాంతో అనుబంధాన్ని పెంచుకుంటే ఎంత ఎక్కువ అనుబంధాన్ని పెంచుకుంటే అంత ఎక్కువ దుఃఖము తప్పదు అంటే దట్ ఈస్ కాబట్టి కల్పన కదా హామ్లెస్ అని మీరు అనుకోద్దు అది కల్పన అది అశివము ఏమిటి అశివం అంటారేమో త్రాసాది కారీణ్య దానివల్ల త్రాసము అంటే భయం భయం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది ఇంకా అనేక మనస్సు కలుషితం అవుతుంది వీడికి ఒక అహంకారం బలంగా నిర్మాణం అవుతుంది అహమ్మమా అహమ్మమ అంటూ ఉంటాడు అహం తస్సు పుత్ర యేష మమపుత్ర అంటూ ఉంటాడు మా వంశం అంటాడు మన ఎవడో పెద్ద నాయకుడు మా వంశంలో ఉందన్నాడు గురి వీడి వంశం కూడా అది వేదాంతం మాట అలాంటి పెట్టి లోకంలో కూడా వాడికి వంశం అంటే అందరికీ ఉంది వంశం వంశం లేనివాడెవడు ఏ ఎవడు వంశం వాడికి గొప్ప ఆఖరికి గుర్రాలకు కుక్క పిల్లలకి కూడా ఉన్నాయి వంశాలు వంశాలు లేని వాదువుడు మా వంశంలో ఉన్నట్టున్నాడు ఏమిటి ఉంది వంశంలో అలాంటి మాటలు అవి అహంకారాన్ని సృచిస్తాయి చాలా తప్పదు మామూలుగా అసలు లోకల్లో సమాజంలో ఒక ఎటికెట్టుకే విరుద్ధం అది కాబట్టి ఇటువంటి కల ఇటువంటి ప్యాటర్న్స్ థింకింగ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా కల్పనలు అవి అమంగళకరములు ఎందుకంటే త్రాసాధికారిణ్య మరి ఆది అంటే ఏమిటన్నారు ప్రాసాదీతి ఆది శబ్దేనా హర్ష శోకాదయో మృష్టి అన్నాడు ఒకప్పుడు ఇంకా పుత్ర దృష్టాంతం చెప్పాను ఈ పుత్రుడు అన్నదాని వల్ల హర్షం కలుగుతుంది ఒకప్పుడు పుత్రుడికి పెళ్లి కానంత వరకు హర్షము పెళ్ళి అయిన తర్వాత శోకము దాని ఒక స్కీమ్ జనరల్ రూల్ ఎందుకంటే పెళ్లి కానంత వరకు వాడు చాలా ప్రేమగా ఉంటాడు తల్లితండ్రుల్ని దేవతలా కొలుస్తూ ఉంటాడు జనరల్గా ఎక్సెప్షన్స్ ఏవో ఉంటాయి బాగా బుద్ధిమంతులులా పెరిగి చదువుకుంటారు మంచి క్లాసులు అవి వస్తే డిగ్రీ చేసి ఉద్యోగాలు అవి చేస్తూ ఉంటారు తల్లిదండ్రుల మీద చాలా ప్రేమ కలిగి ఉంటారు ఏదో సేవా అది కూడా చేస్తారు అందరూ ఇంచుమించుగా నార్మల్గా సో హర్షానికి హేతు అవుతాడు ఆ తర్వాత వాడికి పెళ్ళి అవుతుంది ఇంకా అక్కడి నుంచి షోక హేతు అవుతుంది ప్రారంభమవుతుంది వాడు బాగా ఉంటాడు బాగా ఉన్నాడు అంటే హీ హ్యాస్ టు ఫేస్ హీస్ లైఫ్ కదా ఇప్పుడు మనం మన జీవితంలో ఎన్ని సమస్యలని చూసి ఈనాటికి ఇక్కడికి చేరామో అలాగే పిల్లలు కూడా వాళ్ళు కూడా సమస్యలను ఫేస్ చేయాలి వాడు సపోజ్ దేవుడు వచ్చి అయా నీకేం కావాలి అంటే నా కొడుకు అసలు దుఃఖం లేకుండా సకల సుఖాలు అనుభవించాలి అంటే దేవుడు ఎస్ అంటే ఈ కొడుకు ఒక వెజిటబుల్గా తయారవుతాడు ఎందుకు పనికిరాని వాడుగా తయారవుతాడు ఎందుకంటే అది నార్మల్ హ్యూమన్ గ్రోత్ కాదది నార్మల్ హ్యూమన్ గ్రోత్ ఏమిటంటే ఆ కొడుకు అన్నవాడు ఆ పదహారో ఏటి నుంచో పద్నాలుగో ఏటి నుంచో వాడు సుఖాలను దుఃఖాలను ఫేస్ చేయాలి ఒక విద్యార్థి ఇక్కడి నుంచి బ్రిక్స్ పిల్లానికి వెళ్తుంటే అక్కడ ర్యాగింగ్ అంటే నేను ఒక్కటే మాట చెప్పాను ర్యాగింగ్ కారణంగా నువ్వు మీ నాన్నగారికి కానీ మీ అమ్మగారికి కానీ ఫోను చేయవద్దు ఫోను చెయ్యకు అవసరమైతే ఆత్మహత్యన చేసుకో కానీ తల్లిదండ్రులకు ఫోన్ చేయకు యు ఫేస్ ఇట్ ఆత్మహత్య అంటే ఉంటే ఒక ఒక అభిప్రాయంతో అలా అన్నాను ఐ డోంట్ మీన్ ఇట్ అవసరమైతే హాస్పిటల్లో జాయిన్ కా అయితే పోలీస్ స్టేషన్కి పో లేకపోతే ప్రిన్సిపాల్ దగ్గరికి పో లేకపోతే ఒక పది రోజులు సెలవు పెట్టి ఎక్కడికైనా ఫ్రెండ్ దగ్గరికి పో ఏదో ఏడు తల్లిదండ్రులకు మాత్రం ఫోన్ చేయగలిగారు ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ వీళ్ళు ఊరికే గగ్గోలు ఏడుపులు పెడబొబ్బలు తప్ప వీళ్ళు ఏం చేయగలుగుతారు ర్యాగింగ్కి వీళ్ళు సహాయం చేస్తారు ఈఎస్ టు ఫేస్ ఇట్ వాడు వచ్చాడు సెమిస్టర్ వచ్చాడు ఏమైంది మూడు నెలలు ర్యాగింగ్ చేశారండే మీ ప్రిన్సిపలే పెట్టుకున్నాను నేను అనేక పర్యాయాలు కళ్ళబడి నీళ్ళు వచ్చి తిరిగి ఇంటికి ఫోన్ చేయాలనిపించేది కానీ చేయలేదు ఇడ్ ఎ గుడ్ థింగ్ ఎందుకంటే ర్యాగింగ్ తల్లిదండ్రులకు హెల్ప్ చేసి ఇది ఉండదు దే హ్యావ్ టు గో త్రూ దాట్ ఆ ప్రాసెస్ వాళ్ళందరూ ఉండాలి ది హ్యావ్ టు గో త్రూ మన అందరం ఏదో కొద్దో గొప్ప అన్నీ వెంట త్రూ వాళ్ళు దాట్ ది హెవ్ టు గో త్రూట్ కాబట్టి పిల్లలు వాళ్ళు పెరిగేప్పుడు ఆ సుఖ దుఃఖాలను ఫేస్ చేస్తారు వీ హ్ టు అలౌ దెమ్ కనుక హర్షశోకములు రెండూ ఉంటాయి ప్రతి కల్పనలోనూ హర్షశోకాలు రెండూ ఉంటాయి రెండు కూడా మంచి ఉంటావు హర్షము మంచిది కాదు శోకము మంచిది కాదు సైలెన్స్ ఈస్ ది బెస్ట్ అండి అవుటర్ and ఇన్నర్ బయట నుంచి లోపల నుంచి బి సైలెంట్ అండ్ నో యువర్ స్వరూపా అద్వయత అభయా అంటే అభయమనేది ఏదైనా ఒకటి ఉంటే అదే అద్వైయత మాత్రమే అది అభయము గనుక అంటే భయము లేనిది గనుక సో శైవ శివా అది ఏ మంగళకరం నా పృథంగ్ నా పృథక్కించిత్సారి నాత్మభావేన నానేదం నా పృథక్ తెలిసినవారు తత్వము అంటే రియాలిటీ తెలిసినవారు అందుకే ఈ లోకంలో ఈ కల్పితమైనటువంటి జగత్తులో అనేక వివరాలు అనేక ఉంటాయి సో మెనీ డీటెయిల్స్ సార్ ఏది పట్టుకున్నా దాని మీద వెయ్యి పుస్తకాలు ఉంటాయి ఇప్పుడు చేతిలో రేఖలో అన్నారు అనుకోండి చేతిలో రేఖలు అంటే సపోజ్ మీరు వచ్చి ఏమండి ఈ రేఖ ఇది ఆయుర్దాయం రేఖ లేకపోతే ధనరేఖ లేకపోతే విద్యా రేఖ అని అడిగారు అనుకోండి అడిగితే నాకు తెలియదు ఏ రేఖ ఏదో నాకు తెలియదు ఏంటి నాలుగో ఏదో కనపడుతున్నాయి ఇంట్లో ఆయుర్దాయం విద్య ఏంది ధనాన్ని ఏది నాకు తెలియదు ఐ డోడ్నాం అంత చిన్న విషయం మీకు తెలియదు తెలియదు నాకంత ఐడ్నా పోనీ తెలుసుకోవడం ఏమన్నా బ్రహ్మ విద్యా పోని తెలుసుకోవచ్చు కదా నాకు వద్దు నేను తెలుసుకోను అసలు నాకు ఆ ఇన్ఫర్మేషనే వద్దు నీకు నీ ఇన్ఫర్మేషన్కి ఒక దండం ఎందుకంటే అది అది అసత్యం ఈ అసత్యాన్ని పట్టుకుని ఇలాగ ఈ డీటెయిల్స్ ఎవరికి కావాలండి మరి నీకేం కావాలి తత్వం కావాలి తత్వ విధో విధు ఇలాగంటే బేకారు సమాచారం అంతా పోగేసుకుంటూ కూర్చుంటే అసత్య సమాచారం అంతా పోగేసుకుంటూ కూర్చుంటే అసలు సమాచారం లేకుండా పోతుంది నన్ను ఎవరో అడిగారు ఈవేళ తిథేమిటండి నాకు తెలియదు అని చెప్పాను నాకు తెలియదు తిథేమిట ఎందుకు ఎందుకు తిథేమిటి తిథి అంటే నిన్న వేరు ఇవాళ వేరు ఏ ఎవరు చెప్పాడు నీకు కాలంలో సకల అవయవములు కల్పితములే ఇంకా మనం ఇంకా తక్కువ మాట లేదు కాలంలో ఉదయము సాయంకాలము కల్పితము నువ్వు ఇంక తిథి అంటావు కల్పితమే కాదండి సంయామనం చేసుకుని గృహస్థుడు ఎక్కేసుకుంటాడు ద్వితీయ తృతీయ అంటావు మనకేం పని మనకు అదో సంబంధం లేదంతే నాట్ ఇంట్రెస్ట్ నాకు తెలియదు అంతే రాహుకాలం అంటే ఏమి తెలియదు గండకాలం అంటే ఏమిటో తెలియదు గండ శబ్దానికి మాకు తెలుసున్నది గండస్థలము ఏనుగు యొక్క గండస్థలం తప్ప నథింగ్ ఎల్సీస్ మో వృదో వృదో ఎందుకంటే ఇవేమి తత్వం కాదు కాలమే తత్వం కాదు కాలం కలుపుతాం నిత్య అకాల్ తత్వం సత్శ్రీ అకాల్ అది అది పట్టుకో తత్వాన్ని పట్టుకో అంతేగాని బొక్కితే అటుకులు బొక్కాలి ఓకని బొక్కితే ఉపయోగం అంటే తింటే అటుకులు తినాలి కానీ ఓకని తినకూడదు పృథుక తండ్రులాహని పృ తండాలని అంటే చక్కగా తండ్రులాలని తినాలి తత్వాన్ని పరీక్ష చేయాలి తెలుసుకోవాలి కానీ ఊరికే అయింది కంది ఎందుకు అనవసరం సో తత్వ విధో విధు ఆ సత్యవస్తువుని పట్టుకుని వాడు తెలుసుకోగలుగుతాడు ఏమిటి తెలుసుకుంటాడండి ఇటీ అని తెలుసుకుంటాడు ఏమని తెలుసుకుంటాడు నా పృథక్ నా పృథక్ కించిత్ ఇప్పుడు నేను ఒక ప్రశ్నడిగా చెప్పండి తెర మీద హీరో హీరోయిన్ డ్యాన్స్ ఉండే తెర మీద డ్యాన్స్ చేస్తుంది వీళ్ళు ఎప్పుడూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు హీరో హీరోయిన్ డ్యాన్సులు చేస్తారు డాన్సులు చేయడానికి తప్ప ఎందుకు పంచారు Who, are, who why should you dance you <laughs> do dance because the something amazing everybody want to dance today so adru bodu adavale do dance cheselli ah, mogalu dance cheyatante anyway, siggulekunda ga chaala dural jayadi sir dance ah world dance anyway ipudu dance chesaru ipudu nenu maatladutha repandi ee dance terra meeda terra kante bhinnanga unda lekapothe terra toti అభిన్నంగా ఉందా చెప్పండి మీకు ఈజ్ ఇట్ వన్ విత్ ద ఈజ్ ఇట్ వన్ విత్ ద స్క్రీన్ ఆర్ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ది స్క్రీన్ దేన్ నో ఆన్సర్ అండి దేన్ ఆన్సర్ ఇట్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ నా పృథక్ నా అప్రోథక్ అంతే ఏం చెప్తారు అలా అలాగంటే పిక్యూలియారిటీ ఎందుకు వచ్చిందంటే తెర మీద డ్యాన్స్ లేదు అసలు ఉందని మీరు భ్రమపడే ఓ ప్రశ్నని నిర్మాణం చేశారు కాబట్టి అలాంటి సమాధానాలు వచ్చేదానికి నా ప్రథక, నా అపృథక్ అదేవిధంగా ఈ అహం మమా అని మీరు ప్రపంచాన్నంతనే అహం మమాలో ఉంటారు మీరు అస్తమానం నేను పుత్రాది దృష్టాంతం ఇచ్చారని మీరేమనుకోదు ఎందుకంటే శాస్త్రంలో పుత్రాదితోటే మొదలు పెడతారు దృష్టాంతాలు ఎందుకంటే వీడు ప్రపంచం అని అంటాడు కానీ ఆ ప్రపంచం అనేది అది అహమ్మ చుట్టూ నిర్మాణమై ఉంటుంది అది దేర్ ఈస్ నో వరల్డ్ అదర్ దాన్ సంథింగ్ కనెక్టెడ్ అది కనెక్టెడ్ అయి ఉండాలి లేకపోతే ఇట్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ సమ్ కనెక్షన్ ఉండాలి అలా దట్ ఈస్ నాట్ సంథింగ్ కనెక్టెడ్ మీ దానికి ఏమి కనెక్షన్ లేదంటే ఇన్ దట్ వే ఇట్ కనెక్టెడ్ ఇన్ దట్ వైట్ ఇస్ కనెక్టెడ్ సో మెనీ హౌసెస్ ఆర్ దేర్ దిస్ ఇస్ మై హౌస్ ఇప్పుడు my ఈ మై హౌస్ కనెక్ట్ అయింది మిగతావన్నీ కూడా కనెక్ట్ అయ్యాయి ఎలా కనెక్ట్ అయ్యాయి నాన్ మై హౌస్ కింద కనెక్ట్ అయ్యాయి ఎవరిథింగ్ ఈస్ కనెక్టెడ్ సో అహం మమా చుట్టూ ఈ ప్రపంచం నిర్మాణం అవుతుంది వీడి ప్రపంచం అహం మమా చుట్టూ నిర్మాణం అవుతుంది ఈ అహం మమా చుట్టూ నిర్మాణమైన ఈ ప్రపంచము జాగ్రత్త ప్రపంచము ఇది ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఉందా అయ్యా రామ ఆత్మ కంటే భిన్నంగా ఏది ఉండదు ఉందంటే ఆత్మ ఏది ఆత్మ కంటే భిన్నంగా ఉండలేదు అయితే ఆత్మ ఎందు యథార్థంగా ఉందా నోనో నోనో ఇట్ ఈజ్ నాట్ డే మరి ఎలాగండి అది మీరు ఏదైనా ఒక స్థిరంగా చెప్పాలి కదా ఆయన కుర్చీలో ఉన్నాడా లేడా కుర్చీలో కూర్చున్నాడా లేదా అంటే కూర్చున్నాడు కానీ కూర్చోలేదు అంటే ఎలాగ కూర్చున్నాడు కానీ కూర్చోలేదు కూర్చున్నాడనే చెప్పాలి లేదన చెప్పాలి అంటే కాదు అక్కడ ఆయన ఎవడూ లేడు ఒక నేడ ఉంది ఒక భ్రమ ఉంది ఆ భ్రమని గురించి కూర్చున్నాడని చెప్తారా కూర్చోలేదని చెప్తారు ఇది తప్పే అది తప్పే అలాగే ఈ అహమ్మమ్మ చుట్టూ నిర్మాణమైనటువంటి ప్రపంచం ఏదైతే కలదో ఇదంతా మిథ్య ఇదంతా కల్పన ఈ సత్యాన్ని ఒంట్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడు బుద్ధి వికాసంగా ఉన్నప్పుడు తెలుసుకుంటే వడుకుడుతారు అప్పుడు తెలుసుకోకుండగా ఓ రోజు తెలుస్తుంది ఆ మరణించే ముందు తెలుస్తుంది ఇదంతా కల్పన అని తెలుస్తుంది మనకి కోటీశ్వరుడికి తెలుస్తుంది ఏమని తెలుస్తుంది నేను సంపాదించిన ఈ ధనమంతా కూడా కల్పన దానికి నాకు సంబంధం విడిపోతుంది అంతేకాదు అంతటితో తెగదు తెలియ ఇంకా తెలుస్తుంది నాకు ఆ ధనానికి వాస్తవంగా ఎన్నడూ సంబంధం లేదు ఉందనుకు నేను భ్రమపడ్డాను ఆ సంబంధం లేదు అని ఇప్పుడు తెలుస్తుంది వాడికి వాడు గుండె పగిలి చచ్చిపోతాడు నాకు ఒక ఆయన తెలుసు ఆయన ఆయన చేశాడంటే విఆర్ఎస్ ఇచ్చారు విఆర్ఎస్ డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్ సర్టిఫికెట్లు కొన్నాడు ఆయన ఐదు లక్షలు కొన్నాడు ఆ రోజుల్లో ఆరు ఏళ్ళకి లక్షలు అయ్యేది ఇప్పుడు ఎనిమిదిన్నర ఏళ్ళకు కానీ అవదు మొత్తానికి ఎప్పటికప్పటికి డబ్బులు అయింది ఆ డబ్బులు అయిన వెంటనే ఆ డబ్బులు కొనేశాడు మళ్ళీ ఆరేళ్ళు అయ్యేప్పటికి డబ్బులు అయింది ఐదు లక్షలు ఎంత అయింది పది లక్షలు అయింది ఈ పది లక్షలు కొనేశాడు ఈ పది లక్షలు ఇరవై లక్షల ఈ లోపల చచ్చిపోయాడు ఆయన కావండి చచ్చిపోయే ముందు ఆయన ఎవరు కొనుంటాడో మీరు ఆ డబ్బుతో అసలు ఎప్పుడైనా నా డబ్బుని ఈయన అమ్ముకోవడమే ఈ పోస్ట్ ఆఫీస్లో వేసే డబ్బు ఇది నా డబ్బు అదుపుకోవడం తప్ప అది మన డబ్బు కాదు అది భారత ప్రభుత్వం వాళ్ళ డబ్బు అది అది ఎప్పుడో వాళ్ళే గుర్తు చేసుకుంటారు అంతే అది పోతే గడువు కాదు ఎందుకంటే మన ధైర్యం చేసి తీసి ఖర్చు పెట్టడం మన వల్ల కాదు ఎందుకంటే మనం సర్టిఫికెట్లు కొన్ని దాచిపెట్టడం జాతనైన వాళ్ళవే కాని అది తీసి ఖర్చు పెట్టి ఓ నేనో కారు కొని దాంట్లో పది లీటర్ల పెట్రోల్ పోసి ఇటు ఒటు అది ఈజీ అనుకో మన వల్ల కాదు వాళ్ళ అది అలాగ చేపెడతాం అది మెచ్యూర్ అయిపోతే రిపీట్ చేస్తాం ఈ నో ఓన్లీ దట్ ఆ డబ్బు మంది ఎందుకు అవుతుందండి నాకు స్పష్టమైన కల్పన ఈ డబ్బు కాదు ఐ నో వెరీ వెల్ అంచేతనే నేను ఏం చేస్తానంటే దాని గురించి అసలు ఆలోచించను కూడా ఆలోచించాలి అంచేతన డేట్లు అయిపోతూ ఉంటాయి డేట్ అయిపోయిన తర్వాత అదే సంథింగ్ హ్యాస్ టు బి డన్ అబౌట్ అని వెళ్ళి ఓ సంతకం వంట పొడిచి వాడి ముఖాన్ని పెట్టి ఎవరన్నా ఇబ్బంది పెట్టి దాన్ని మళ్ళీ రెన్యూ చేసి పెడతా నేను ఆ డబ్బు తీసి వాడివి ఎప్పుడు ఉండదు ఆ డబ్బు భారత ప్రభుత్వం అందరు అంటే దీని అర్థమేంటి మనది ఏది కాదు మనది మనది అనుకోవడం తప్ప మనది ఏది కాదు సో ఈ అహమ్మ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచము ఆత్మస్వరూపము లేనిదే దానికి మనుగడయ్యే లేదు అలాగని ఆత్మస్వరూపంలో అది భాగము కూడా కాదు నా పృథక్ నా అపృథక్ ఇకపోతే అది నానాయా అది నానా కూడా కాదు పోని అది తనంత తానుగా ఒక్కటిగా ఉందా అది తనంత తానుగా ఒక్కటిగా కూడా లేదు నానా కూడా కాదు ఆత్మ ఎందు ఉందా అంటే ఉంది చెప్పడానికి లేదు పోని లేదా అంటే లేదని చెప్పడానికి లేదు నువ్వు నువ్వు భ్రమ చేత అనుకున్నప్పుడు ఉంటూ ఉన్నట్టుగా కనపడుతుంది భ్రమ పోగానే అదిపోతుంది ఇటువంటి ప్రపంచాన్ని పట్టుకుని దాని గురించి కారణము కార్యము దాన్ని ఎవడో సృష్టించాడు ఎవడో పాలించాడు ఇవన్నీ ఎవరికి కావాలండి ఇవన్నీను తత్వ విదీ ఇది విదు ఈ శ్లోకాన్ని రేపు చూద్దాం ఓం పూర్ణముదస్ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దత్స్సత్ శ్రీకృష్ణాపణమూ